విశదీకరించబడింది ఈ పుస్త ఈ పత్రిక ముఖ్యంగా ఆయన మరణ భూస్థాపన పునరుధంలో పాల్పొందిన వారికి సంబంధించిన వాక్యం ఇది మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వాటిని కంటి కానీ మనం అంతా క్రింది ఉన్న కదా ఎందు మనం లేపబడిన కదా లేపబడ్డవాడు పైననే ఉండాలా కదా క్రిందికి ఎందుకు రావాలా నీ ఆత్మ ఎప్పుడు అక్కడ వెతుకుతా ఉండాలా కాని మన ఆత్మ ఇక్కడ ఎందుకు వెతుకుతుంది అంటే మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు అన్నట్టు చదివిన గానీ అక్కడ అర్థం చేసుకుంటాం అక్కడ క్రీస్తు తండ్రి కుడి పారుషణ కూర్చొని ఉన్నాడు అని అక్కడ వాక్యం కాబట్టి ఆ పత్రిక నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను నాలుగవ అధ్యాయంలో అంటే చివరి అధ్యాయం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం చివరి వచనంలో చివరి అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తుండ పౌలు ఆ వ్యక్తి గురించి సాధారణంగా మనం ఎప్పుడు ధ్యానించాం ఈ రోజు కొంత ధ్యానిస్తాము దాని తర్వాత వాట్ ఇస్ మనమే ఆ వ్యక్తి లాగా ఉండగలమా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే గ్రంథ వాగ్దానం అన్ని నావే ఆయన నువ్వు స్వీకరిస్తావో ఓపెన్ అప్ బ్లెస్సింగ్స్ లేకుంటే క్లోజ్ ఉంటాయి బ్లెస్సింగ్స్ దిస్ ఈస్ మైన్ అంటే ఓపెన్ అవుతాయి ఈ వాక్యం నాది రోజు నుంచి అంటే బ్లెస్సింగ్స్ ఓపెన్ అయిపోతాయి మీ లైఫ్ లో అంతవరకు అక్కడే ఉంటది ఆయన సన్నిధిలో అక్కడే ఆగి ఉంటుంది అది రిలీజ్ కావాలంటే యూ హ్యావ్ టు ఎక్సెప్ట్ ఇట్ ఐ రిసీవ్ ఇట్ అనాల చూడండి ఇక్కడ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 సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలుకడగా ఉండేవల్నని ఇతడు ఎన్నప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు సేవకులం మనం ప్రతి ఒక్క పేర్లు పేర్లు తీసుకొని ప్రార్థన చేస్తారా మీరు చెప్పండి నాది మార్నింగ్ లిస్తే చాలా పెద్దగా ఉంటుంది సంపత్ బ్రదరు వాళ్ళ పిల్లల గురించి యశ్వంత్ బ్రదర్ గురించి భాస్కర్ గురించి ప్రేయర్ పుర బ్రదర్ సిస్టర్స్ గురించి ఇంకా నేను ఫారిన్ కంట్రీల పాస్టర్ల గురించి ఆఫ్రికాల పాస్టర్ల గురించి అమెరికాల పాస్టర్ల గురించి ఎంతమంది పేర్లు తీసుకుంటారు హైదరాబాద్ పాత్రల గురించి పాస్టర్ శ్యామాబ్రామ్ గురించి వారి కుటుంబీకుల గురించి అందరి పేర్లు తీసుకుంటూ ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను మీ పేర్లు వాళ్ళ పేర్లు అందరి పేర్లు తీస్తాడు బెన్ని ప్రార్ బెన్ని గురించి ప్రార్థన చేస్తాను రెగ్యులర్గా నేను అందరి గురించి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తాను నేను పిల్లలు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా సింగర్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 జరిగింది ప్రాక్టీస్ చూడండి పాటిస్తే జరుగుతుంది అది అయితే ఇప్పుడు ఎఫ్అపురా గురించి సాక్ష్యం వింటున్నాం మనం ఈ వ్యక్తి గురించి కదా ఏమని వింటున్నాము ఆయన చెప్తున్న వాక్యం ఏంది ఆయన ఎంతగా పోరాడుతున్నాడు సంఘస్థుల గురించి అని ఎంతగా ప్రయాసపడుతుండు ప్రార్థన చేస్తుడు ఇతరుల గురించి విజ్ఞాపనలు అనేది చెప్తున్నాడు అయితే ఆయన ప్రార్థన ఏందనేది మీరు తెలుసుకోలేదు ఏ విషయంగా ప్రార్థిస్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితము చెప్పబడ్డ ఈ వాక్యము ఏం పర్పస్ గురించి ప్రార్థిస్తుండో ఆ పర్పస్ మీరు అర్థం చేసుకుంటే మీకు రిలీజ్ అయిపోయాయి రిలీజ్ అయిపోయింది చదువుతున్నారా ఇప్పుడు మళ్ళా చదువుతాను నేను చూడండి మీరు సంపూర్ణలు అక్కడి నుంచి చదవండి సంపూర్ణేత దానికి ముందు సిస్టర్ అంటే నేను కూడా ఇదే ప్రార్థన చేసిన ఇందాక అక్కడ మీకు గుర్తుందా లేదా నేను ఈ వాక్యం చెప్పలేదు అక్కడ కానీ అక్కడ ఏమన్నా ప్రార్థన చేసిన అందరి గురించి ఏమని ప్రార్థన చేసిన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 ఈ లోకంలో ఉండే ప్రతి విషయంలో అంటే అన్ని దేవుని దృష్టిలో మంచియే కదా దేవుని దృష్టిలో ఏమి మంచి ఆ విషయాలలో అన్నిట్లలో మీరు సంపూర్ణగా తయారు కావడం తర్వాత ఆ దేవుని చిత్తాన్ని మీరు గ్రహించాలా ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం క్రిస్టియన్స్ ని ఏందో దేవుని చిత్తం ఎందుకు ఇంతవరకు ఎందుకు ప్రభు నాకు ఇది నాకు ఎందుకు ప్రభు నాకెందుకు ఎందుకు ఎందుకు ఎందుకు అనే ప్రశ్నలు ఉంటాం కానీ ఏంది అది ఆ చిత్తం గ్రహించలేకపోతున్నాం కదా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 నాకు ఆయన స్వరము విన్నవాణ్ణి కాబట్టి నాకు ఈ ఈ వాక్యము ధ్యానిస్తుంటే ఇది ఇది ఆ స్వరం ఒకటే అనిపిస్తుంది నేను రెండు సార్లు విన్నా ఆయన స్వరం రెండుసార్లు విన్నా వినరని ఉంది ఈరోజు వాక్యం చూసినాం యాకొబ గ్రం గ్రంథంలో ఆయన రెండు సార్లు మాట్లాడినా వినలేదు మీరు అంటాడు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా మేము గ్రహించలేకపోతున్నాం మనం కానీ నాకు భాగ్ఞాపకం ఉంది ఫస్ట్ టైము బిఫోర్ నైన్టీ టూ ఎన్నిసార్లు నేను క్షమించాలని స్వరం విన్నా క్లియర్ గా విన్న ఆ వాయిస్ ఆయన మాట్లాడగానే ఏమేం తెలుసా నా బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయిపోయింది కదులుతలేదు చేతులు ముఖం ఏం కాళ్ళు ఏం కదులుతలేవు అంత పవర్ఫుల్ వాయిస్ అది దేవుని వాయిస్ తర్వాత మీకు తెలుసు సంసోన్ గురించి వాళ్ళ తల్లితో మాట్లాడింది దేవుడు ఏమైనా మాట్లాడి సంసోను ఎట్లా బ్ర దేవునికి నాజురు చేయబడ్డవాడు ఎట్లా జీవించాలా ద్రా ద్రాక్షరసం ఇది దాగొద్దు అది తినద్దు ఇది ముట్టద్దు ఉందా లేదా అట్లా నేను ఒకసారి విన్నా పలాంది తినద్దు స్పెసిఫిక్ గా చెప్పాడు ఆయన మాట్లాడే దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా నేను చూసిన విన్నా కాబట్టి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 నీ సాంఘిక జీవితంలో ఇతరులతో పాటు ఎట్లా కలిసి జీవించాలనేది సాంఘిక జీవితం అందులో కూడా దేవుని చిత్తం ఉంది ప్రతి విషయంలో నీ ఆర్థిక పరమైన జీవితము ఉద్యోగ ప్రతి స్థలంలో ప్రతి విషయంలో ఆయన చిత్తని గ్రహించకపోతే హాఫ్ లివ్డ్ లైఫ్ అన్నట్టు మనకి నాట్ ఈవెన్ హాఫ్ లివ్డ్ ప్రాబిలీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం జీవిస్తున్నాం ఆయనలో సంపూర్ణులుగా మనం సాగిపోతలేం కావాలంటాడు కదా సంపూర్ణలు అవుటకు సాగిపోదాం అంటే ఇంకా ఎంతకాలం బ్రదర్ ఈ శారీరకమైన వేదన ఈ లోకాతీతమైన జీవితం నన్ను లాగుతుంది కానీ ఎందుకు సంపూర్ణంగా తయారగాలేకపోతున్నాం సంపూర్ణంగా అంటే కేవలం ఆత్మీయమైంది అనుకుంటున్నారా ఇక్కడ ప్రతి విషయం అంటున్నాడు మీరు సంపూర్ణ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళే ఉండాలంటున్నాడు తర్వాత ఏమన్నాడు సార్ సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవాడునై నిలకడగా ఉండవాలను నిలకడగా ఉండాలంట లాస్ట్ వరకు కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చేత అంటే నీకు ఏ డౌట్ ఉండదు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే కూడా ఇది అవుతదో కాదు అయితేదో కాదు అని డౌట్ పడతారు నేను ఒకటి నేర్చుకున్నా ఏంటంటే అంటే అట్లా ప్రార్థన చేసి రూమ్ లెక్క బయటకు వస్తాము ఎవడో వస్తాడు ఎవడో వస్తాడు ఏం భా ఎట్లున్నావు అంటే ఏం చేయాలి బ్రదర్ అన్ని సమస్యలే అంట అరే అప్పుడే నువ్వు ప్రార్థన చేసినవి అన్ని పొందినామని చూసినారా అక్కడ పడిపోతున్నారు మీరు అవిశ్వాసంలో అప్పుడే ప్రార్థన చేసినారు విశ్వాసంలో బలపడ్డా అన్ని పొందిన నేను ప్రార్థించిన ఆ ప్రార్థన అక్కడ పోయింది ఎవడో వస్తాడు శోధన రూపం నుంచి క్రైస్త పోయి అంటే కేకర్ణ పోయి పూరా సిచ్యువేషన్ ఓ గడబడి ఏ గడబడు అన్ని గడబడు గడబడు అసలు లేని కూడా యాడ్ చేసుకుంటాం మనం పక్కింటిని కూడా యాడ్ చేసుకుంటాం మనం క్రైస్తవ జీవితం అట్లా తయారైంది అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది లేదు మనకి శ్రమలలో సంఖ్యలలో కూడా వాళ్ళు దేవుణ్ణి స్మృతించారు కదా థ్యాంక్ఫుల్నెస్ ప్రతి నేను అందుకే ఎర్లీ మార్నింగ్ లేయంగానే నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది అది ఏంటంటే ఇట్లా ఇట్లా టెరెస్ ఉంటే టెరస్ మీద పోయి పతంగి ఎగరేయాలనే కోరికుండే చిన్నప్పుడు ఎందుకంటే అందరి ఇళ్లలో పతంగ ఎగరేటోళ్ళు మాదేమో క్వార్టర్స్ కింద ఉండేటోళ్ళము ఫైన్ టౌన్ కేమో మెట్లు లేవు వాళ్ళ ఇంటి టెరెస్ మీద ఎక్కి పతంగి ఎగరేయాలంటే అదొక కోరిక ఉండే అయితే ఇప్పుడు మంచి టెరెస్ ఉంది కానీ పతంగి ఎగిరిపోయి బుద్ధి లేదు సరే పిల్లలకి నేర్థమంటే వాడి కూడా ఇంట్రెస్ట్ లేదు అది చిన్నప్పుడు నాకుంటే వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు టెరెస్ మీద పోయి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా చాలా చల్లగా ఉంటుంది మంచిగా అయితే రకరకాల పక్షులు వస్తాయి మా ఇంటి దగ్గరికి ఎప్పుడు చూడని పక్షులన్నీ వస్తుంటాయి నా లైఫ్ ఎప్పుడు చూడలేదు అట్లాంటి పక్షులు రంగులు రంగులు అహో వింత వింత పక్షులు వచ్చి అయ్యన్న నేను ఆడ మోకాలుండి ప్రార్థన చేస్తుంటే అవి అన్నరుస్తా ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేసినట్టు అనుభవం చెప్తున్నాను ప్రతి రోజు అక్కడ లేచి లార్డ్ ఎంత బ్యూటిఫుల్ సృష్టి ఎంత మంచి ఉదయం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ అని ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తా కొన్నిసార్లు పబ్లిక్ లో చేయను ఇంగ్లీష్ లో గానీ నాలో నేను ఇంగ్లీష్ లో ప్రార్థన చేసుకుంటుంటాను భాషలో ప్రార్థన చేసుకుంటుంటాను కంటిన్యూస్ గా వర్షిప్ చేస్తూ ఉంటాను ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఉదయం పూట టెరెస్ మీద పతంగలు ఎగరేయకుండా వేసినా అంత అందం ఆనందం ఉండకపోయాడు అంత ఆనందం వర్షిప్ సమృద్ధిగా త్రీ ఫోర్ టైమ్స్ హోలీ స్పీరియట్ ఆ నైన్టీ ఎవరు చూడాలి కదా నీకు ఫ్రీడమ్ అన్నట్టు ఆనందం ఎక్కడైనా ఆనందం వర్షిప్ చేసుకుని వర్షిప్ చేసుకుని చాలాసేపు అయినాక కొంతసేపు మళ్ళీ కూర్చుంటాను ఇంకా బైబుల్ చదువుకుంటే చదువుకొని అంతా అయిపోయినాక మెల్లగా దిగొచ్చు అప్పుడు స్నానం చేసి ఇంకా కాలేజ్ ఆఫీస్ పనికి వెళ్తాం కదా అట్లా చాలా మందికి లేదు ఇంకో కోరిక ఉండే కొంతకాలం కిందట అప్పుడు టెరెస్ లేకుండే నాకు ఇప్పుడు మనం మెథరిస్ చర్చి పోయినా ఈ ఎస్పీజి సిఎస్ఐ చర్చిలలో పోతే ప్యూస్ ఉంటాయి రెండు రెండు కుర్చీ మన బెంచుల్ లాగా ఉంటాయి కదా ముందు మెట్ మోకాలు ఉండడానికి ఇట్లా చిన్న స్టూల్ లాగా ఉంటది దానికి దానికి బట్ట ఉంటది కదా స్పంజ్ ఉంటది దాని మీద మోకాళ్ళు ప్రార్థన చేసుకోవాలం ఆ రోజులలో అట్లాంటిది ఒకటి ఉంటే ఎంత బాగుండే ఇంట్లో చేపించుకుంటే అని కోరిక ప్రార్థన చేసుకుని కోరిక ఇప్పటికీ ఇరలేదా కోరిక కదా లేకున్నా కూడా ప్రార్థన చేసుకుంటున్నా యాక్సిడెంట్ అయింది ఒకసారి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఈ మోకాలు అన్నీ అరిపోయి అసలు బెండ్ మోకాలు టాయిలెట్ పోలేము ఇట్లా బెండ్ అయితే భయంకరమైన నొప్పి పుండ్ అయిపోయినాయి మోకాళ్ళు అరిగిపోయి అయినా గానీ నేను అటువంటి మోకాళ్ళ మీదనే మోకాలుండి ప్రార్థన చేస్తుంది అంటే ఓ రకమైన జిడ్డుని నాకు బయటికి చూపించుకొని నేను జిడ్డు ఫెలవు అని కానీ పట్టినానంటే మటుకు అది ఏమైనా కాని ఎంత నొప్పి అయినా మోకాలు ఉంటాను అంతే అట్లాంటి నొప్పిలో కూడా మోకాలుండి నేను ప్రార్థన చేస్తుంది అన్నట్టు అంటే ఆశ గురించి నేను చెప్తున్నాను ఎటువంటి ఆశ ఉండాల మనం అనేది మనం ఆయనని రుచి కదా శ్రమలలో కూడా ఆయనని అంటే ఆయన ఎంతగా శ్రమ అనుభవించాలనేది మనకు కూడా రుచి రావాలి కదా లేకపోతే విలువ ఉండదు విలువ తెలియదు క్రైస్తవ జీవితం విలువ కాబట్టి ఇప్పుడు చూడండి మీరు చెప్పండి ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీరు సంపన్నులు కావడం అనేది కదా మళ్ళీ మీరు కావాల ప్రతి విషయంలో కదా అయితే కొంతకాలం కిందట నేను ఒక వాక్యాన్ని చూపించినప్పుడు నాకు కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ఈ వాక్యం దాని తర్వాత నేను రియలైజ్ కరెక్టే కదా దేవుని వాక్యము మన తను మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం పాటించినప్పుడే ఆశీర్వదం క్రైస్తవ జీవితంలో ఏంటంటే యాక రాసిన పత్రికలు చూస్తాం మీరు వింటున్నారే గాని దాన్ని పాటిస్తలేరు ఎందుకు జస్ట్ అద్దం ముందులో పడి ముప్పించుకుంటున్నారు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కానీ అద్దం ఏం చెప్తుంది నీకు ఇది ఇది ఇది అద్దం ఇది నేను ముందులో ఇది ఏం చెప్తుంది నీ మొహం ఎట్లుంది నీ ముఖంలో ఏం ఉన్నాయి నీలో ఏ బలంతున్నాయని చెప్తుంది అది కానీ దానికి అర్థానికి రుదుకం కదా పోయి సబ్బు కడుక్కొని సబ్బుతో కడుకొని క్లీనప్ చేసుకుని సెట్ చేసుకుంటాం లైఫ్ ని సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అంటారు కదా వాక్యం కాబట్టి ఒక చిన్న అంశం జరిగింది అక్కడ ఏంటంటే మోసే దగ్గరికి కొంతమంది వచ్చారు ఆ ఒక్క విషయాన్ని నేను మీరు చూపించి వాక్యాన్ని ముగిస్తాను ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఈసారి మీరే చదవండి నేను చదువా ఎంస్టర్ ఈసారి మీరు చదువు వాక్యం మోసే దగ్గరికి ఐదు మంది కనీకలు వచ్చారు ఎవరన్నా విన్నారా ఇప్పుడు చూడండి సంఖ్యాకాండం ఏడవ అధ్యాయంలో ఉంది ఇరవై ఏడవ అధ్యాయంలో ఉంది అది ఐదు మంది కన్యకల్ వీళ్ళు బుద్ధి లేని కన్యకళ బుద్ధిగల కన్యకళ నేను ఆర్గ్యూ చేసిన కొంతకాలం కిందట ఇరవై ఏడవ అధ్యాయంలో ఐదు మంది ఆడపిల్లలు వచ్చారు యవన యవన స్త్రీలు పెళ్లిళ్ళు కాలే వాళ్ళకి ఇంకా అంటే కన్యకలు వీళ్ళు ఎవరంటే మనుష్య కుమార్తెలు మనిషే వంశంలో పుట్టిన వాళ్ళు మనిషే మనమరాణులు అనుకోవచ్చు అట్లా అట్లనే ఉందా చదవండి సార్ కుమారుడే మనషేకి మనమరాలనుకుంటా కదా చూడండి మొదటి వర్షం మొదటి వర్షం సంఖ్యాకాండ్రదర్ అయితే ఇక్కడ ఏముందంటే యువసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపహెద్ అనేవాడు ఒకడున్నాడు ఆయన కుమార్తెలు వచ్చారంట అయితే మనం ఇలా చదువుకుంటా పోతాం కదా మాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే సెలోపెహెద్ అంటే ఏంది ప్రతి పదానికి అర్థం ఉంటది కదా సెలోపెహేద్ అనేది నేను చూసిన స్ట్రాంగ్ నెంబర్స్తో చూస్తే మీకు తెలిసిన స్ట్రాంగ్ నంబర్స్ గురించి చెప్పిన అనుకుంటా కదా మీకు మరి మీ విశేషంగా చెప్పాలని ఎందుకో తెలుసా స్ట్రాంగ్ నెంబర్స్ అంటే జేమ్స్ స్ట్రాంగ్ అని ఒక వ్యక్తి ఉండే హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఆయన ఎవరంటే మెథరిస్ చర్చ్ పాస్టర్ అందుకు మీకు చెప్తున్నా యుఎస్ మెథలిస్ట్ చర్చ్ పాస్టర్ ఆయన లైఫ్ టైమ్ డెడికేట్ చేసుకుని ప్రతి ఇంగ్లీష్ బైబుల్ హిబ్రూ బైబుల్ గ్రీక్ బైబుల్ హిబ్రూ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ గ్రీక్ ఏమో న్యూ టెస్ట్మెంట్ ప్రతి వర్డ్ దాని రూట్కి వెళ్ళి దాని మీనింగ్ ఒరిజినల్ మీనింగ్ ఏదో రాసింది ఆయన పాటు ఇంక అంద బట్ ఆయన లీడర్ దానికి అందుకు దాన్ని స్ట్రాంగ్ నంబర్స్ అంటారు దాన్ని కాన్ఫాడెన్స్ బైబుల్ డిక్షనరీ లాగా కానీ ఇంట్లో ఉండదు బైబిల్లో ఉండదు అది అది సెపరేట్ అది ఇంతలా ఉంటుంది అది ఉంటది బా ఇప్పుడు అన్ని అన్ని ఓపెన్ అయితే మీనింగ్స్ చూడండి వాళ్ళ ఫాదర్ జస్బెండ్ బదర్ మనం జరుగుతాం అది అందుకే అవి క్లియర్ గా అవి రివీల్ అవుతున్నాయి అయితే నేను ఇందాక చూసిన అప్పుడు ఎప్పుడో చూసినా మళ్ళా సరే జ్ఞాపకానికి రావట్లేదు సెలవుయేదంటే ఏంటంటే ఐక్యత అని ఉంది పేరుకి అర్థం అట్లా మనం ఊరికే దేవుని యొక్క ఆత్మ ఎంత జాగ్రత్తగా వీటిని భద్రపరచినది మనం ఆ ఎంజాయ్ చేయాలన్నట్టు వాక్యం ప్రతి దశలో మేము ఎన్నిసార్లు రుజుపరచినాం ఈ జేమ్స్ నంబర్స్ తో పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లుంటది ఈ వాక్యంలో పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు అసలు ఇంకా డౌట్ ఏ ఉండదు అన్నట్టు ఖచ్చితంగా మనకి రుజుపరుస్తుంట చూడండి ఈ సెలోపెద్ కుమార్తెలు అంటే ఐక్యత కలిగిన వారి కుమార్తెలు లేక ఐక్యత కలిగిన కుమార్తెలు కన్యకలు అనుచరు చూడండి ఇప్పుడు ఏమైంది హెసేరు కుమారుడు రఘు గిలాదు మనమడును మాఖీరు మనమడునైనా ఉండేను అతని కుమార్తెల పేర్లు మహల నోయా హోగ్లా తిర్సా అనునవి ఇవిటన్నిటి అర్థాలు ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంటాయి అర్థాలు లేని ఇప్పుడు అవన్నీ చెప్పాను మీకు మీరు ట్రై చేయండి జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే మీనింగ్స్ ఆ ఐదు మందిని కలిపితే బుద్ధి లేదు విలకనేది తెలుస్తుంది కానీ వాళ్ళు చేసిన పని ఒక బుద్ధి గల పని అదొకటి నేను మీకు చూపిస్తా అది పాయింట్ మీకు అర్థం కావలసింది వాళ్ళు చేసినది బుద్ధిదే ఓ మంచి బుద్ధి పని కానీ వాళ్ళ పేర్లు మట్టుకు బుద్ధి లేని పనిలాగా ఉంటాయి అర్థం అట్లా ఇప్పుడు ఏమైందో చూడండి అక్కడ వారు ప్రత్యక్ష గోడాల యొక్క ద్వారము వద్ద మోస ఎదుటను యాజకుడైన ఎలియాజర్ ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచిండ్రు ఎంత ధైర్యం అంత మంది దగ్గర వచ్చిన పడినరు కదా అంటే ఎంత బోల్డ్ గుణరా చూడండి అయితే బోల్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా వస్తే మంచిదే సార్ మా నాయన ఎంత బోల్డ్ అంటే అంత బోల్డ్ నాకు రాలేదు బోల్డ్నెస్ అసలు మన ఆయన సందులకు అడుగు పెడుతుందంటే అందరు పారిపోతారు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఆయన అడుగు అరే టైగర్ ఆరే అనేసి అందరు పరిగెత్తటోళ్ళు గల్లీలో యవనస్తులు ఓడానికి అనిపిస్తాయి కేకర్రే ఇద్దరు సెల్ అందరు సెల్ పడో అట్లా తిట్టి పంపించే అందరిని చర్చిలో కూడా స్ట్రిట్ ఉండే చర్చిలో బ్రదర్స్ అంతా భయపడేటోళ్ళు ఆయన చర్చిలో కూడా భయపడే భయపడే ఆయన అంతా స్ట్రిట్ అన్నట్టు మనిషి ఆయన చెప్పినట్లు చేయాలంతే కరెక్ట్గా ఉంటాడు అన్నట్టు మనిషి చదువుకున్నాడు బాగా అయితే ఈ స్త్రీలు యవనస్ కన్యకలు మోషే దగ్గరకు వచ్చి నిలబడి మోసని సవాల్ చేస్తున్నారు అది నాకు నచ్చిన పాయింట్ ఏమి అనేది అర్థం చేసుకోండి ఏమడుగుతున్నారు వాళ్ళు చూడండి అక్కడ వారు ప్రత్యక్ష పూట నెలకొచ్చారు కదా దాని తర్వాత సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినది మా తండ్రి అరణ్యంలో మరణమాయను చూడండి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది వాక్యం మా తండ్రి అరణ్యంలో మరణమాయను మూడవ వర్షం అతడు కురుహు సమూహంలో లేడు కురహు ఏమో వ్యతిరేకంగా వ్యతిరేకస్తుడు కదా మోసేకి కానీ అతను కొరహు సమూహంలో లేడు అని సాక్షిమిస్తున్నారు మా తండ్రి మంచోడే కానీ చనిపోండు అనగా యహోవకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందాను చెప్తున్నారు కానీ చనిపోయాడు తండ్రి చనిపోయింది అయితే ఇప్పుడు చూడండి నాలుగో వర్షంలో అతనికి కుమారులు కలగలేదు సెలవుపేతికి కుమార్తెలు కలగలేదు కుమారులు కలగలేదు కుమార్తెలు తప్ప కుమారులు లేరు కుమారులు లేకుంటే ఆస్తి కదా ఇప్పుడు చూడండి ఏముంద అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రం చేత వీళ్ళు సవాల్ చేస్తుంది ఇప్పుడు మోషన్ అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశలుండి మాసిపోవాలేనా మాసిపోనే ఎలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయము అనేది ఇది ఇది సబబా చెప్పండి మీరు సబబేనా చూడండి ఇది ఓపైనా పై అవుతుంది మీకు ఈ రజ్ ఇది సబబే కదా అంటే న్యాయమా కదా మా తండ్రి పేరు మాసిపోనేలా కానీ కుమార్తెలతో తండ్రి పేరు నిలబడదు కదా అయినా గానీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎందుకు మాసిపోవాలా కొడుకులేనంత మాత్రం నవాసుకోవాలనా అని ఛాలెంజ్ చేస్తున్నారు అయితే మూషేక్ సమస్య దేవుని సేవకులకి ఇట్లాంటి ప్రశ్నలు సమస్యలు వస్తాయి మళ్ళీ మనం ఏం చేయాలా టకాటక ఏదో మాట్లాడద్దు సేవకులు ఇది నేను నేర్చుకున్నా ఎప్పుడు మాట్లాడద్దు అట్లా బ్రదర్ అలా సిస్టర్ ఇట్లా చేయండి సిస్టర్ అట్లా చేయండి సిస్టర్ అని చెప్తాం చెప్పొద్దు కళ్ళు మూసుకొని కొంచెం ప్రార్థన చేయండి ప్రొవా ఈ సమస్య వీళ్ళు అడుగుతున్న ప్రశ్నకి నేను ఏం జవాబు ఇవాళ ప్రవ్వా అని ప్రార్థన చెయ్యాలన్నా ఇప్పుడే సిస్టర్ అనేసి రూమ్ లోకి పోయి తలుపేసుకొని మోకాలి ప్రార్థన చేయాలనా అట్లా చెయ్యం మనం ఇన్స్టెంట్ ప్రతిదీ ఆ మూమెంట్ లా చేరిపోవాలి పటాఫట్ పటాఫట్ పటాఫట్ మాట్లాడతాం మోసే కూడా అట్లా చేయలేదు చూడండి అప్పుడు మోసే చూడండి వారి కొరకు ఆ స్త్రీల కొరకు ఆ యవన స్త్రీల కొరకు ప్రార్థన చేసిండ దేవుడు మాట్లాడే దేవుడు చూడండి ఏమన్నా మాట్లాడుతుండే యహో మోసాను చూడండి యుక్తము దేవుడు ఆమోదిస్తున్నాడు మోసతో వాళ్ళు అడిగింది కరెక్ట్ ఏం చేయాలి చెయలేనా నేను అది ఇప్పుడు దేవుడు చెప్పింది డైరెక్ట్ గా దేవుడు చెప్తే ఇవ్వాలేదా న్యాయమా లేదా అయితే నాకొక ప్రాబ్లం నేను ఇది ధ్యానిస్తుంటే నాకే కన్ఫ్యూజన్ వచ్చింది మళ్ళీ మీకు వచ్చిందో వీళ్ళు కన్యాకర్లాగా ఉన్నంత వరకు వాళ్ళ ఫాదర్ నేమ్ ఉంటుంది పెళ్లి అయితే బుద్ధి ఎక్కడ పోతుందో చెప్తున్నాను బుద్ధి ఎందుకు పోగొట్టుకున్నారని చెప్తున్నా వాళ్ళ పేర్లకు తగినట్లు వాళ్ళు యూనిటీ ఉంది కానీ బుద్ధి లేదు అదమవుతుందా ఇప్పుడు ఐదు మంది ఐదు మంది ఐదు గోత్రికలను పెళ్లి చేసుకున్నారనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతారు దేశం స్కాటర్ అయిపోతారు ఫాదర్ పేరు ఎక్కడ ఉండే చెప్పండి ఫాదర్ పేరు నిలబెట్టిండ్రాలబెట్టలేదు పేరు దేవుడు మట్టుకు ఇచ్చిండు మోస కూడా ఆమోదిచ్చిండు దేవుడు సభ అన్నాడు ఇచ్చేసే అన్నాడు మోస మోసే ఇచ్చేసిండు తర్వాత నిలబెట్టలేకపోయినాడు నేను అనేది పాయింట్ అదే ఏది దేవుని దృష్టిలో న్యాయమో అది మీరు పాటిస్తే ఎందుకు మీకు సమాధానం రాదు ఎవరన్నా మీకు వచ్చి చెప్పాలనా ఎవరైనా జడ్జి వచ్చి చెప్పాలన్నా ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చి చెప్పాలన్నా ఎవరన్నా ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ వచ్చి చెప్పాలన్నా మీకు నాన్ క్రిస్టియన్స్ వచ్చి చెప్పాలన్నా మీకు అన్ని ఇక్కడే సొల్యూషన్స్ ఉన్నాయి కదా న్యాయబద్ధంగా నేను ఎప్పుడు ఈ విషయము మా గ్రూప్ లో చెప్తా ఉంటాను నేను చిన్నగా మా ఫాదర్ తో నే నేను డాడీ మనకు చాలా చిన్నగా ఉంది కదా ఇల్లు మనమేమో ఎనిమిది మంది ఇల్లు సరిపోతలేదు కదా మా ఇంటి వెనకాల జమునాని సినిమా యాక్టర్ ఉండేది ఓల్డ్ సినిమా యాక్టర్ ఆయన అపార్ట్మెంట్స్ కట్టింది అప్పుడే నైన్టీన్ సెవెంటీ లో మా ఇంటి వెనకాల అయితే మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం డెబ్బై వేలు రోజులు సెవెంటీస్లో డెబ్బై వేలు అంటే ఈ రోజు డెబ్బై లక్షలతో టెన్ టైమ్స్ మోర్ కానీ మనం వాళ్ళ ఖచ్చితంగా ఒకటి బుక్ చేసుకుందాం డాడీ అన్న నేను అంతమంది పిల్లలలో నాకుంది ఆశ తప్పేముంది చెప్పండి ఏం లేదు తప్పు కదా ఏం తప్పు లేదు అయితే మా డాడీ ఏమన్నా తెలుసా రై నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను మా ఏమో ఇంత పెద్ద ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ నేను చదివిస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మిమ్మల్ని చదివిస్తా ఇక దాని తర్వాత మీకు ఇచ్చిన ఆశ అదే అనుకోండి మీ మీకు చేతనైనా కొలది మీరు కొనుక్కోండి మీరు ఎంజాయ్ చేయండి ఎవరికి చేత కాదో ఇంట్లో ఉండండి అన్నాడు అట్లనే జరిగింది ఇప్పుడు ఇద్దరు కుటుంబాలు ఉన్నాయారు మా తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ ఉండిపోయినాడు లాస్ట్ కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినాడు ఏదైనా చనిపోయింది నేను బయటకు వచ్చేసిన బయటికి వచ్చిన వాళ్ళంతా అభివృద్ధికి వచ్చారు మీకు మీకు మీకు నేను ప్రిన్సిపల్ చెప్తున్నాను బైబుల్ ఆధారంగానే చెప్తాను నేను ఏదైనా ఆ ఇంట్లో ఉన్నంత వరకు చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది మాకు ఎందుకంటే విపరీతమైన కోళ్లు విపరీతమైన గుడ్లు తినడానికి ఏం కొరత లేకుండే ఇట్లనే చెట్లు విపరీతమైన చెట్లు తోటలు ఎంత ఘనమంటే సమృద్ధిగా మునక్కాయ చెట్లు నేను పోయి కోసం సంచులు సంచులు నింపి మొత్తం గల్లెంత పంచటోళ్ళం పొప్పాయి పండ్లు విపరీతంగా అంత సమృద్ధి ఉండే అవన్నీ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు అంత డ్రై ఒక్క చెట్టుగా అనిపిస్తుంది ఆ ఏరియాలో అన్ని కన్స్ట్రక్షన్స్ రెండు కుటుంబాలున్నాయి ఇద్దరు ఫ్లరిష్ కాలేదు తములు ఎక్కడ వచ్చిన గొంగళక్కడన్నారు ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది వాళ్ళలో ఏ ప్రాస్పెరిటీ సిమ్టమ్ ఎంచు ఏదో వస్తుంది తింటున్నారు పోతున్నారు అంతే కానీ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్లరిష్ అన్నారు మా తమ్ముడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయి ఒక పెద్ద ఇల్లుగా ఉన్నాడు రీసెంట్లీ ఒక సిక్స్ మంత్స్ క్రితం రకరకాల తోటల్ ఇష్టం పండలు మంచి విపరీత ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థమే కావట్లేదు ఆస్ట్రేలియన్ భాష కదా ఆస్ట్రేలియన్ ఆజీ ఆజీ దాన్ని ఆ భాషలో మాట్లాడుతుంది ఆ పాప అసలు నాకేం అర్థం కావట్లేదు ఆ పాప మాట్లా ఆ పాప ఇండియాకి వస్తే ఎట్టుదో మా అవుతా ఎట్లా కూడా ఆజీలో మాట్లాడాల్సి వస్తామని మన అవుతారు పక్కింటి వాళ్ళు అవుతారు కదా నేను అట్లా మాట్లాడితే ఇంగ్లీష్లో తన దేశాన్ని తన పట్టణాన్ని తన బంధుమిత్రుల్ని అందని విడిచిపెట్టి వచ్చిండు దేవుని విధానం ఏందంటే నీకు ఆస్తులు ఉంటే ఆయన ఆశ్రయం ఎందుకు చెప్పండి నీకు ఆల్రెడీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉంటే నీకు ఇంకెందుకు ఆశ్రదం ఆల్రెడీ వచ్చిందని కదా దేవుడిని ఆశ్రయించాలంటే మటుకు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు బయటకు అది సీక్రెట్ అర్థమవుతుందా నిన్ను ఫ్లరిష్ చేయాల దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలంటే అబ్రాహ్మ ప్రిన్సిపల్ పాటించండి ఎందుకంటే ఆయన మీకు తండ్రి విశ్వాసానికి జనకుడు ఆయన ఆయన ఆయన చెప్పినట్లు చేసిడా అంటే చేయలేదు తెలుసు మనకు తర్వాత రియలైజ్ అయ్యింది నీ బంధుమిత్రులని విడిచిపెట్టండి నీ దేశాన్ని విడిచిపెట్టు అన్ని విడిచిపెట్టి ఆ స్థాయితో విడిచిపెట్టరు ఏం చేసింది తెలుసా తండ్రిని పెట్టుకొచ్చుకున్నాడు అన్న కొడుకుని తెచ్చుకున్నాడు దాని తర్వాత గాడిదని తెచ్చుకున్నాడు అంతే గాడిద ఆయన తెచ్చుకుంది అక్కడ నుంచి వచ్చినాక ఆ తూర్పు ప్రాంతం ఒక ప్రాంతంలో తన తండ్రి పేరు తెరహు కదా నలభై సంవత్సరాలు లేదు నలభై సంవత్సరాలు తండ్రితో పాటు ఉంటాడు నలభై సంవత్సరాలకి అప్పటికి దేవుడు తీసుకుంటాడు వాగ్దాన దేశంలోకి ఎందుకంటే తండ్రి ఉన్నాడు లోతున్నాడు పక్కన అయితే తండ్రి చనిపోయినంత వరకు ఫార్టీ ఇయర్స్ అక్కడ ఉన్నాడు ఫార్టీ ఇయర్ ఇయర్ ఫాదర్ చనిపోయినాక అక్కడ నుంచి సౌత్ కు వస్తాడు కానీ వాగ్న దేశంలో ఇంకా కడుగు పెట్టాడు ఎందుకంటే లోతున్నాడు పక్కన దేవుడు ఏమన్నాడు నువ్వు నమ్మితే సంపూర్ణంగా ఆధారపడితేనే ఆయన వా ఆయన నమ్మిండు కనీ విని అరిగాని స్వరం విన్న దేవుని విధాయిత చూపించి బయటకు వచ్చిండు కానీ సంపూర్ణతలో రాలేదు తండ్రి చనిపోయినంత వరకు ఫార్టీ ఇయర్స్ పోయింది లోతు విడిపోయేంత వరకు ఫార్టీ ఇయర్స్ పోయింది ఎయిటీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది లైఫ్ లో బ్లెస్సింగ్స్ అయితే దేవుడు చూసిండు కొట్టలేడు కదా తన బిడ్డలని తిట్టలేడు కదా ఓపిక పడతాడు ఎంత ఓపిక పడతాడు వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్ అంతా నీ వయసు దాటిపోతుంది అని ఓపిక పట్టే దేవుడే కానీ అరే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అని ఎట్లా చెప్పాల చెప్పడు మీరు వాక్యం చూడండి లోతు అబ్రామ్ ఉన్నంత వరకు లోతును ఆశ్రయించుడు దేవుడు విపరీతంగా ఆశ్రయించాడు ఆయన ఆయనకి సమృద్ధి పశు సంపద ఈయనకి సమృద్ధి పశు సంపద ఆయనకి పనులు ఉన్నారు ఈయనకి పనులు ఉన్నారు వాళ్ళు కొట్టాడ అక్కడ ఉంది క్లియర్ గా దేవుడు కొట్టాడ పెట్టని వాళ్ళకి కొట్టాడ పెట్టే ఎందుకో తెలుసా కానీ ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని బయటికి ఎప్పుడైతే వాళ్ళు విడిపోయినరో అప్పుడు అక్కడ నుంచి ఎయిటీ ఇయర్ తర్వాత వాగ్దా దేశంలోకి అడుగు అక్కడ పోయినట్టు కూడా అన్ని డిఫికల్టీసే ఆల్రెడీ ఫిలిస్తీన్ వచ్చి కూస్తుంటాడా ఎయిటీ ఇయర్స్ క్రితం ఆయన వచ్చింటే ఫిలిస్తీన్స్ రాక అక్కడికి నేను ఒక్కొక్క చరిత్ర వెతికిన ఫిలిస్తీన్ ఎట్లా వచ్చారు అక్కడికాశ గ్రంథంలో తప్ప ఎక్కడ లేదు అది వాక్యం ఫిలిస్తీన్లు ఎక్కడ నుంచి వచ్చారు అంటే క్రీటు ద్వీపం నుంచి వచ్చారు ఉంది అక్కడ ఇంకెక్కడ లేదు నుంచి వచ్చి కూర్చోరు అబ్రామ్ కంటే ముందొచ్చి కూర్చోరు ఇది అబ్రామ్కి ఇవ్వబడ్డ వాగ్దానం దేశం కదా వాళ్ళు ఆయన కంటే ముందు వచ్చింది కూర్చోరు అంటే అబ్రామ్ చేసిన ఎయిటీ ఇయర్స్ దీలే వలన ఆ క్రీట్ ద్వీప ఇక్కడికి వచ్చారు ఎట్లా వచ్చారు కూడా నేను చూసిన చరిత్ర ఆ ద్వీపము వీళ్ళు క్రీట్ ద్వీప ఈ ఫిలిస్తీన్లు ఆ ద్వీప వాసులు గులియాత్ అక్కడోళ్ళు కదా సముద్రంలో పైరట్స్ వీళ్ళు ఫిలిస్తీన్లు ఎవడు వర్తకం చేయడానికి వస్తే వానిపై కొట్ట చంపాలా వాళ్ళ వర్త వాళ్ళ వస్తువులన్నీ దొంగలించుకోవాలా పైరెట్స్ అన్నట్టు వాళ్ళు క్రీట్ ఈ ఫిలిస్తీన్ అయితే వీళ్ళు తిరుగుతా ఉంటే ఆ సముద్రము వాళ్ళది ఆయన ద్వీపాన్ని ముంచేసింది ఏడు పోవాలా నియరెస్ట్ ప్లేస్ ఇదికొచ్చి కూర్చున్నారు వాళ్ళు ఫినిష్డ్ పక్కన బలం లాగొచ్చి కూర్చున్నారు ఈ రోజు వరకు కూడా వాళ్ళు బలమే ఈ రోజు కూడా అంటే నేను మన మన జనకుడు విశ్వాసం జనకుడు అయిన మన తండ్రి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడతలేను ఆయన కూడా బలహీనత మనిషి కదా మనలాగానే ఆయనకు కూడా ఉండే వా విధేత చూపించింది బట్ పర్ఫెక్ట్ విధేత చూపించలే ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఎయిత్ ఇయర్ తర్వాతనే ఆయన విధేత స్టార్ట్ అయింది అప్పుడు ఆ విధేయత పరీక్షిపబడింది ఎన్ని పరీక్షలు పోయిండి ఆయన చివరికి హండ్రెడ్ లో ఆయన ప్రామిస్ నెరవేరింది అంటే నేను అనేది ఏంటంటే కొన్నిసార్లు మనం చేత్లారా చేసుకుంటున్నామేమో బ్లెస్సింగ్స్ డిలే కావడానికి నేను ఈ ప్రిన్సిపుల్ నేర్చుకొని నా లైఫ్లో రెండు మేజర్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా రెండు మేజర్ ఆపర్చునిటీస్ నేను చేసిన మిస్టేక్ వాళ్ళన సరే అది అవసరం మీకు ఏంది మిస్టేక్స్ అనేది బికాస్ ఆఫ్ దాట్ ఈరోజు నేను అనుభవిస్తున్నా బట్ దేవుడైతే ఆశ్రయించాను అన్ని విషయాలలో బహుశా ఇంకా సమృద్ధిగా నన్ను ఆ మిస్టేక్స్ నేను చేయకుని ఉంటే ఆయన ఇప్పటికి చెప్తుంట అందరికి యంగ్స్టర్స్ కి మిస్టేక్ చేయొద్దు తరుముతుంటాను నేను తరుముతుంటా పరిగెత్తిస్తుంటాను పాప యుఎస్ కూడా నాకు ఇష్టం లేదు ఇక్కడే ఉంటే బాగా చదువుకుంటది కదా కండ్ల ముందుంటది కదా మా ఫాదర్ అదే అన్నాడై ఇదే ఇంట్లో ఉండండిరా ఉన్నంతకాలం ఇక్కడే ఉండండిరా అంటే కాదు అది దైవికమైన విధానం కాదు ఎంత చిన్న ఇంట్లో ఎనిమిది మంది బయటికి పోకపోతే ఆ బ్లెస్సింగ్స్ ఉండవు అంటే అర్థం ఏంటంటే నేను అనేది ఆయన మీద టోటల్ డిపెండెన్స్ అప్పుడే వస్తుంది నువ్వు బయటకు వస్తేనే వస్తుంది లేకపోతే ఏంటంటే పొద్దున్నేస్తే పక్కింటాడు అరే మానే చిన్న మన చుట్టమే కదా అరే పోయినా పని చేసుకురారా అవి పోయినా ఈ పని చేసుకురారా వాళ్ళ మీద మనం దేవుని మీద సమస్య వస్తే ఏ సమస్య వచ్చినా వాని పిలుచుకో వీని పిలుచుకో వానికి ఫోన్ చేయి వీని ఫోన్ చేయి మనుషులనే ఆశ్రయిస్తాం కానీ యహోని ఆశ్రయించాం మనం ఆ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా ప్రతి చిన్నదానికి కూడా ఆయన మీద ఆధారపడం నేర్చుకున్నప్పుడే పెద్ద వాటిలో కూడా ఆయన మీద ఆధారపడతావు లేకపోతే ఏమైందంటే చిన్న మాటల్లో ఆధారపడినప్పుడు అప్పుడే గుర్తుకొస్తున్నాడు దేవుడు అప్పుడు పోయి మీద ఉంటే అవి ఎడవంగుతాయి వంగ ఎందుకంటే దానికి హ్యాబిటే నువ్వు చేయలేదు నీ బాడీకి నువ్వు ట్రైన్ చేయలేదు నువ్వు నీ ప్రార్థన జీవితం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చెప్పినా అనుకుంటా ప్రార్థన జీవితంలో ఎటువంటి పవర్ ఉంటుంది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నీకు చెప్పింటా కూడా నేను మినిమం సిక్స్ అవర్స్ ప్ర ఇయర్ అవునండి చేయగలరా మోకాళ్ళ మీద దే మెనీపుల్ హుడర్స్ ఎంతో మంది ఉన్నారు నేను ఏదో స్పెషల్గా చెప్తాను వాళ్ళ గురించి ట్రైనింగ్ దీ బాడీ వాడు అథ్లెట్స్ ఉంటారు కదా స్పోర్ట్స్ మెన్ సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేస్తారు క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటే పదహారు గంటలు చేస్తాడు ప్రాక్టీస్ వాడు వరల్డ్ బెస్ట్ ప్లేయర్ కాకముందు పదహారు గంటలు ప్రాక్టీస్ చేస్తాడంటారు సచిన్ టెండూల్కర్ మోర్డౌన్ ఒక స్పోర్ట్ సాకర్ ప్లేయర్ వాడు సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాడంటే వాళ్ళు అనుకుంటా పెట్టాడు అంటే అంటే చెప్తున్నాను బ్రదర్ మేం కూడా ఇప్పుడు సిక్స్టీన్ అవర్స్ పని చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ నుంచి మొదలుకొని ఇంటి పెట్టేపటికి పది పదకొండు పన్నెండు కూడా అవుతుంది కొన్నిసార్లు అన్ని పనులు ముగించుకొని సేవ ముగించుకొని అక్కడి ఇక్కడ ప్రేయర్లు కొనిసారి ఇద్దరు కుటుంబాలు దర్శిస్తాం అన్ని ముగించుకునేటప్పుడు సిక్స్టీన్ అవర్స్ అవుతుంది పండుకుంటున్నాం లేస్తున్నాం పోతున్నాం అన్ని చేస్తున్నాం కార్యాలు చెయ్యాలా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏం చేసినా కానీ సిక్స్ అవర్స్ మినిమం ను చేస్తే ఏమవుతుందో చెప్పమాట్రా అంటే ఎందుకు అంటే పాసిబిలిటీస్ చెప్తున్నా ను ను చేయగలవు నీకు అవకాశం ఉంది స్థలం ఉంది స్థలం లేని వాళ్ళు తాపత్రపడుతున్నారు అవకాశం ఉంటే ప్రార్థన చేసినాం అన్నీ ఉండి కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం నేను చెప్తున్నా మీరు సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ ప్రేయర్ చేస్తే యూ కెన్ హియర్ ద వాయిస్ యూ కెన్ సి ద ఏంజల్స్ దూతల్ మీ కళ్ళలా కనిపిస్తారు మీ చుట్టూ ఎగురుతా ఉంటాయి దూతలు శబ్దాలు వినిపిస్తాయి మీకు మీరు అనుకుంటున్నారు దూతలు అంటే కేవలం రెక్కలుండే ఎగురుతాయి అనుకుంటున్నారు రకరకాల దూతలు ఉన్నారు బైబుల్లో మీరు చూసినా లేదో అన్ని దూతలకు రెక్కలు ఉండవు దూతలు రకరకాల రూపకంగా వస్తారు మనం ఆది చూస్తాం ఆయన దేవుడు ఆదహము దర్శించడానికి ఎప్పుడు వచ్చింది చెప్పండి చల్లగా ఉండే ఇన్ ద కూల్ ఆఫ్ ద డే ఇంగ్లీష్ లో ఈనింగ్ ఇన్ ద కూల్ ఆఫ్ ద డే అంటే చెప్పండి ఎందుకు చల్లగున్నప్పుడే రావాలా దేవుడు అంతేనా చూడండి ఆయన సృష్టికర్త కదా ఆయన అట్లా వస్తే ఏమని అర్థం ఉందా ఆయన ఎదుట దూతలు రావాలా కదా ఆయన ఎదుట ఎప్పుడు దూతలు పోవాలా ఆయన దూతలను మార్గం సారథం చేసినాకనే ఈయన రావాలా అది ఆయన సృష్టికి రాజు కదా సో ఏంజల్స్ మూవ్ అయినప్పుడు నేను చెప్తున్నా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 ఎవరిని నిద్రపోడు నాకు తెలుసు నిద్రపోయిందా మీరు రెండు గంటలు నాకు తెలవలేదు రెండు గంటలు తెలిసిన వాడుతున్నా కానీ వాక్యం స్టార్ట్ అయినప్పుడు ఎవరిని నిద్రపోడు ఇప్పుడు కాదు నాకు అనుభవం ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను చెప్తున్నా ఇదే అనుభవం అది నువ్వు గ్రహించాలా దేవుడు వస్తున్నాడు తెలిసిపోతుంది నాకు ఈ టైమ్ హోలీ స్పిరిట్ అనయింటింగ్ అయితే అప్పుడు తెలిసిపోతుంది ఎస్ చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు అది గ్రహించగలిగినప్పుడు ఎస్ ఈ దేస్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి ఆయన ప్రదర్శిస్తే ధీమన్స్ ఉంటాయా చెప్పండి ఉంటా లేవు అందుకు వర్షప్ ఎక్కువ ప్రార్థారు బైబుల్లో నేను కలర్ చెప్తున్నాను మా మా ఓల్డ్ హౌస్ నేను పుట్టి పెరిగిన స్థలంలో చెప్తున్నాను గంటలు గంటలు ప్రార్థనలు పాటలు జరిగాయి మా మదర్ ఎక్కువ అందరికి ప్రార్థన చేస్తుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరు ఎంత మంది దయాలు పడిపోయాడు మంచి స్వస్థతలు వచ్చేది మా యంగెస్ట్ బ్రదర్ కి హీలింగ్ గిఫ్ట్స్ పవర్ఫుల్ గిఫ్ట్స్ ఉండే ఎటువంటి రోగులు వచ్చి ప్రార్థన చేస్తే హీల్ అయిపోయి వెళ్ళి పెట్టాలి నిండేడుది క్రౌడ్ ఇంటి ముందు నేను అప్పుడు అది సెన్స్ చేయగలిగిన ఆయన ప్రజెన్స్ వర్షిప్ చేసినప్పుడు దేవుడు దిగొస్తున్నాడు ఈ ప్రాంతానికి ఎందుకంటే స్థుతుల మీద సింహాసనం ఇస్తున్నాడు వాక్యం ఉందిగా మన ఇప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే మీరేం చేయాలా మీరేం చేయాలా ప్రిపేర్ చేస్తుంటారు మార్గంని సరళం చేసేది దూతల పని ఇన్ ద కూల్ ఆఫ్ ద డే అంటే ఆ టైంలో అప్పుడే వస్తాడు దేవుడు ఎప్పుడు దూతలకు చెప్తారు పోయింగ్ దేర్ నా ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు మేడం అప్పుడు దూతలు ఏం చేయాలా రాజు వస్తున్నాడు బహుపర అంటారు కదా రాజు వస్తున్నాడు బహుపర అని అందరు పరుపులు వేస్తారు ఏసు పరుపులు చల్పి పరిచిరు కదా ఏడుసలేకొస్తూ అట్లా రాజు మన దేవుడు వస్తున్నాడు అంటే మొత్తం కూలయిపోలే వాతావరణం అప్పుడు ఆయన వచ్చినాక అప్పుడు వచ్చి సంభాషించేటాడు అంతకుముందు రాకపెట్టాడు ఎక్కడ మీకు కనిపించదు మోసే హోరేబు పర్వతం మీద ఎక్కినప్పుడు మండి చిన్న పొద దూత ఉండాలి ఆ పొదలో దూత వచ్చినాకనే అప్పుడు స్వరం స్టార్ట్ అయింది అంతవరకు రాలేదు దేవుడు స్వరం ఇమ్మ మాట్లాడలేదు దేవుడు మండు చిన్న పొద దూత వచ్చినాక ఆ మండు పొద మండుతలేదు బెండు కావట్లేదు యాక్చువల్గా అయితే కాలిపోతున్న పొద బెండు కావాలి కదా కొమలు బెండు కావట్లేదు స్ట్రైటే ఉన్నాయి అవి పొద పొందు మండుతుంది ఆ కంచి స్వరం వినిపించింది అంటే నువ్వు దేవుడిని స్వరం వినాలంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఏంజిల్స్ కూడా రావాల ఏంజిల్స్ ఎప్పుడు రావాలా ఆయన ఎక్కడ పోతే అక్కడ రావాలి ఏంజిల్స్ ఆయన రావాలనుకుంటే ఏంజిల్స్ వస్తారు అది విధానం ప్రిన్సిపల్ పౌలు కూడా అంతే కదా పౌలశీలలో జలతల వేయబడ్డప్పుడు ఏంజిల్స్ వచ్చినప్పుడు అవి రిలీజ్ అయినాయి లేకుంటే ఎట్లా విరుగుతాయి చెప్పండి అవి చైన్స్ వాటంతటా విరగలేవు కదా ఏంజిల్స్ వచ్చినప్పుడు ఏమైంది అవన్నీ పగిలిపోయినాయి పునాదులతో పాటు భూకంపం జరిగింది అప్పుడు పీస్ఫుల్ గా బయట అది ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుని మన లైఫ్ లో ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయొద్దు నేను ప్రయాసపడుతున్నాను వాటి గురించి ఎక్స్పీరియన్స్ కోరు నేనే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పొందాలని నేను అవన్నీ రిలీజ్ చేస్తున్నా నా దగ్గర ఎందుకు రహస్యంగా పెట్టుకోవాలి నేను నేను పెట్టుకోను అవి అన్నీ రిలీజ్ చేస్తాను ఎంతమంది పాటిస్తారో అది డిఫరెంట్ ఇష్యూ బట్ ప్రతి పాటించాలనేది నా తపన అందుకొరికి నేను ఎఫ్ఎఫర్ ప్రార్థన చేస్తున్నా అర్థమవుతుందా ఇవన్నీ మీ జీవితంలో రిలీజ్ కావాలా మీరు వాటిని పాటించాలా రెస్టారేషన్ స్టార్ట్ కావాలా దాని తర్వాత రివైవలిజం స్టార్ట్ కావాలా మళ్ళా ఆ స్థితికి మీరు పోవాలా ఒకప్పుడున్న స్థితి ఎట్లుండే దానికి టెన్ టైమ్స్ మోర్ మీ స్థితి రావాలా వాట్ హ్యాపెన్ టు దీస్ పీపుల్ అని ప్రతి ఒక్కరు సాక్షినివ్వాలి సంథింగ్ హ్యాపన్ టు దీస్ పీపుల్ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి చాలా పెద్దవాడు క్రిస్టియన్స్ అంటే బహు కోపమైనవి నాకు బాస అయిండ్ దురదృష్టము అదృష్టమో నాకు బాస అయిండ్ నేను క్రిషన్ ఆంజల్స్ అందరు నన్ను ఫ్యాన్సీస్ అని పిలుపుతారు ఇప్పుడేమో చంద్రశేఖర్ అని పిలుస్తారు అప్పుడు ఫ్రాన్సిస్ అని పిలిస్టోల్ ఆ ఉద్యోగంలో ఎందుకంటే నా ఫాదర్ పేరు ఫ్రాన్సిస్ సర్ నేమ్ ఫ్రాన్సిస్ కాబట్టి ఫ్రాన్సి అని పిలిస్టోల్ ఈయనకేమో మంట అయితే విపరీతంగా వర్క్ క్రియేట్ చేసాడు నాకు టూ మచ్ వర్క్ టూ మచ్ వర్క్ చేసాడు నెత్తి మీద చేసేవాడు నేను అన్ని చేసేటోడ్ వర్క్ ఏది సంగీ గొనిగేట్లేదు అన్ని చేసిన అయితే నాకు ఒక సీక్రెట్ బయలుపరచబడింది ఏం తెలుసా టూ మచ్ వర్క్ చేసేవాడికి ఏం లాభం అనేది సీక్రెట్ అప్పుడు రిలీజ్ అయింది ఏం తెలుసా వాడు పిచ్చోడు అనుకుంటున్నాడు వీడు పిచ్చోడు వీడి మీద నేను ఎక్కువ వర్క్ చేసి వాడే పిచ్చోడు ఎందుకో తెలుసా షార్ట్ టైంలో నాకు ఎక్కువ పని నేర్పిడు ఈరోజు ఆ పని వల్ల నేను ప్రాస్పెస్ అయినా అట్లా ఎంతమంది తీసుకుంటారు చెప్పండి తిని పని తప్పించుకునేటల్లే ఉన్నారు కానీ క్రైస్తవులలో తొమ్మిది పొద్దు గంటల తొమ్మిది భావం నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు చేసిన పనులు నేను ఆరు సంవత్సరాలు చేసిన ఆయన కింద అయితే ఆయన చివరికి ఏమన్నా తెలుసు అందరి ముందు అది నేను మీకు చెప్పాలా జీసస్ ఈస్ ఎందు ఎప్పుడు చెప్పలేదు జీసస్ ఈజ్ విత్ హిమ్ అన్నాడు వెరీ రీసెంట్లీ మహాంట్ ఒక రెండు సంవత్సరం క్రితము నిజామాబాద్ ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ నా గురించి చెప్తున్నాడు సాక్ష్యం ఓ ఆయన నా ఆసారా ఈజ్ అ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని చెప్పిండు సాక్ష్యం ఒక ఆర్ఎస్ఎస్ లీడరు నీ గురించి సాక్ష్యం ఇస్తుందంటే నువ్వు ఎంతగా ప్రయాసపడితే అట్లా ఇస్తాడు ఎంతగా నువ్వు ఆయన వెలుగుని ప్రకటిస్తే వింటాడు నువ్వు ఉత్తగా సువార్త చెప్తలేవు నువ్వు పాటిస్తున్నావు నాన్ క్రిస్టియన్స్ వారికి వస్తే నేను సువార్త చెప్పను నా ప్రవర్తన ద్వారా వానికి వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటావు యోగ్యస లేకున్నానికి నేను సాయం చేసి పంపిస్తా ఉంటాను అందుకు వాళ్ళు జీజస్ ఈ సాక్ష్యలు ఇస్తున్నారు ఎవరు మహిమ పొందుతారు చెప్పండి మహిమ చెప్పండి నాకాశించే ఉండొచ్చు కదా నేను అనేటి కూడా అదే నీ నుంచి వెలుగు ప్రకటన ఉంటది బ్రదర్ ఎందుకంటే ఇది ఇది ఆత్మీయ ప్రపంచం మనం అనుకుంటున్నాం ఇది శారీరకంగా ఉందని కానీ ఇక్కడ ఎంతమంది దూతలు ఉన్నారో తెలుసు ఎన్ని డిమన్ తెలుసు ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే తెలుస్తుంది అవును ఆ అనుభవంలోనికి మనం పోవాలంటే నేను చెప్తున్నాను సిక్స్ అవర్స్ మినిమం మీరు ప్రేయర్ చేస్తే అలవాటు అంటే హ్యాబిట్ అవర్ తర్వాత మీరు చేస్తే ఏమవుతుందో తెలుసా సెవెంత్ అవర్ ఎయిత్ అవర్ ఒక రోజు హాలిడే రోజు కూర్చోండి కష్టమే ప్రాక్టీస్ నేను అనేది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటాం కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు అట్లా ప్రార్థన చేసి నేను చెప్తున్నా సింహాసనాలు దిగి వస్తాయి పైనుంచి మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది నువ్వు అసలు నువ్వు మీ ఇంట్లో నవ్వా అనిపిస్తుంది ఇది ఏంటి ఇది హే నా అనిపిస్తుంది నువ్వు కళ్ళు తెరవవు కన్నీ కనిపిస్తూ ఉంటది అంతా అంటే అంటే నేను అనేటిది ఏంటంటే సరే కొన్ని బలహీనతలు ఉంటాయి నేను ఇందాక చూపించిన బలహీనతలు కూడా ఛేదించుకోవచ్చు అంటే ఆయనకి సమస్య సాధ్యం నువ్వు అనుకోవచ్చు నాకు ఎందుకు నాకు ఈ బలహీనత అనుకుంటున్నావు కాదు నీ బలహీనతలే నీకు బలం నీ బలహీనతలోనే నీకు బలం ఎందుకంటే వాడు నీకు ఇది బలహీనత కాదు ఇది బలం అంటావు నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలం బలహీనత నీకు బలం ఇస్తుంది లేకపోతే ఆయన అవసరం లేదు కదా నీకు బలహీనత ఉంటేనే ఆయన బలం నీకు వస్తుంది అది పాయింట్ అక్కడ అప్పుడు బలవంతులు బలహీనలము బలవంతలం వాక్యం కాబట్టి ఇట్స్ పాసిబుల్ నేనంటేంటంటే ఇట్స్ పాసిబుల్ ఒక గంట టీవీ ముందు కూర్చుంటాం ఒక గంట ప్రార్థన చేయాల తప్పగా చేయగలం దాని ముందు కూర్చుంటే బదులు దేవుని సందర్లో కూర్చుంటాం అంతే తేడా రెండు గంటల వాట్సాప్ ఇవన్నీ చూసుకుంటే బదులు రెండు గంటల ప్రార్థన చేసుకోవచ్చు త్రీ అవర్స్ అయిపోయిందా నేనన్నిటి ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ ఇంపాసిబిలిటీస్ కదా ఆయనకు సమస్తం సాధ్యమనుంది వాక్యం నీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే నీకు విలింగ్నెస్ ఉండాలంటే నువ్వు ఒక స్టెప్పు తీసుకెళ్తే ఆయన పది స్టెప్పులు నేను ముందుకి అది నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే పరిగెత్తా అందుకే దావేదరాజు చివరికి వాక్యాన్ని ముగిస్తా నీటి వాగుల కొరకు ఆశించి పరిగెత్తినట్లు నీ కొరకు నా ప్రాణం అట్లా ఆశపడుతుంది అన్నట్టు దాని అర్థం ఏం చెప్పండి నీ దానికి వాటర్ సెంట్ ఆఫ్ వాటర్ అంటాను యోబు యోబు గ్రంథం ఫస్ట్ టైం విన్నాను సెంట్ ఆఫ్ వాటర్ ఎంత దూరం కూడా ఎండాకాలం ఈ వర్షం ఈ ఎండాకాలంలో వాటర్ వాసన తగిలితే ఆ జీవి పరిగెత్తుతుంది అంట ఎక్కడు ఎక్కడుంది ఎక్కడ ఉంది దొరికి ఆ దొరికినప్పుడు దానికి ఎక్కడ లేని కదా ఆ నీళ్ళు తాగినప్పుడు ప్రిన్సిపల్ ఇదే ఆయన దొరికేంత వరకు నువ్వు పరిగెత్తి పట్టుకోగలవా ఏ స్టోవని నేను సవాల్ చేస్తా You must be God-chaser and God-catchers. And how do I forget it? You can't forget it in the human being. You can't forget it in the human being. No. Chase the end of God. And how do I get it? I'm going to see you. పరమగీతంలో చూపించానా పరమగీతంలో చూపించిన ఆయన శూన్యమే వాళ్ళ ఇంటి తలుపు కొడుతుంటాడు కదా నా ప్రియుడు తలుపు కొడుతున్నా నేను లేస్తలేను నిద్ర మతంలో ఉన్నాను మంచిగా పండుకున్నాను ఇప్పుడే బట్టలన్నీ విడిచిపెట్టేసినాను అలంకరణ అంతా తీసేసినాను నీ గాడ నిద్ర ఆయన కొట్టి కొట్టి కొట్టి కొట్టి వెళ్ళిపోయాడు అప్పుడు వెళ్ళిపోయినా నేను లేచి బయటికి పోతే ఎక్కడ కనిపిస్తాడు నా ప్రియుడు బుద్ధి కన్యక ఏం లాభం అంతవరకు తయారయ్యి అప్పుడే అన్ని వస్త్రాలన్నీ తీసేస్తే అంత వరకు జాగ్రత్తగా ఉన్నావు పరిశుద్ధంగా ప్రార్థనలు ఉన్నావు ఆయన వచ్చేటైకి పోతే తలుపు కొడుతున్నావు నువ్వు లేని నిద్ర మత్తులో ఉన్నావు బుద్ది లేని కన్యకంటే నిద్ర మత్తు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు తలుపు కొట్టాడు అప్పుడు బయటకు వచ్చింది తలుపు తెచ్చి బయటకు వస్తే ఎక్కడున్నాడు పోయి వెతుకుతుంది వాణ్ణి వీణ్ణి అడుగుతుంది దెబ్బలు తిన్నది కొట్టిండ్ర ఆమెను అక్కడ క్రైస్తవ జీవితం ఎన్ టైమ్స్ అట్లా ప్రభు బయలుపర్చింది బుద్ధిలేని కన్యకలు అందరు తింటారు గాయలపడి హత సాక్షులు ఇచ్చి వరి అనేదికి వస్తారు అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు సెలవుపతి కుమార్తెలు కూడా అంతే కదా స్వాస్థ్యం పొందుకున్నాడు కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది అది నేను పాయింట్ మీకు చెప్పాడు దేవుడు ఊహించుకోండి ఇక్కడ ఆయన అగ్ని దగ్గదగ మెరుస్తా ఉంటే ఏ దుష్ట శక్తులు పనిచేస్తే ఇక్కడేం పనిచేయదు అందుకు ప్రార్థనలు లేవద్దు కుటుంబాలలో కొన్ని నేను రాజమ్మ అనే ఒక సేవకరాలు ఉండే కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు జ్ఞాపకంకి వచ్చింది ఎక్కడ ఉండేది అంటే బ్రిడ్జ్ దిగుతుంటే బ్రిడ్జ్ కింద సందు ఉండేది ఆ సందులో ఆమె ఉండేది ఆమెకి హీలింగ్ గిఫ్ట్స్ ఉంటే ఓ కుప్పలు కుప్పలు మనుషులు పోయి ప్రార్థన చేస్తుంది ఆమెకి ఒక కొడుకు కూతురు ఉండే దూర బంధువు మాకు అయితే నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడో పోయిట్ కాలేజ్ డేస్ లో అయితే మీకు చనిపోయింది చనిపోయినాక ఆ మా మమ్మీ ఎందుకు అప్పుడు అప్పుడు మీకు ఒకసారి పోయి చూసి రా వాళ్ళు ఇట్లా ఎట్టుకున్నారంటే నీ ఆఫీస్కి దగ్గరే కదంటే పోయిన వాళ్ళిటీ పోయి చూస్తే మొత్తం చీకటిగా ఉంది కంప్లీట్ చీకటి డార్క్ గా ఉంది కలుపు చీకటి ఉంది ఫ్రంట్ రూమ్ అంతా చీకటి ఉంది లోపల ఎక్కడ ఉన్నారో పిల్లలు కొడుకు హలో బ్రదర్ నేను నా పేరు సో ఎన్సో ఇట్లా మా మమ్మీ పేరు సో ఎన్సో ఆ రెండు రెండు రన్ కూర్చోబెట్టిన అంత చీకటి ఉంది అప్పుడు నాకు అనిపించింది ఆయన చనిపోయినాక ప్రేయర్స్ బంద్ అయిపోయినాయి ఇక్కడ దేవుడు రావడం బంద్ అయిపోయింది ఆయన వస్తాడు ప్రతిరోజు వస్తాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే వస్తాడు అక్కడికి దూతలందరూ వచ్చేస్తారు అక్కడ వెలుగుంటది ఎప్పటికైతే ప్రేయర్ బంద్ అయిపోయినదో ఆ రోజు వస్తాడు అదే లేదు నెక్స్ట్ డే వస్తాడు ప్రేయర్ లేదు ఇంకో తెలుసు ప్రేయర్ చలో వేస్ట్ పోయి అట్లా క్రైస్తవ కుటుంబాలు తయారైన ఒకప్పుడు ప్రేయర్ఫుల్గా ఉన్న క్రైస్తవ కుటుంబాలు ఈరోజు లేవు మా ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మా మేము పుట్టి పెరిగిన స్థలం గురించి చెప్తాను నేను ఎప్పుడు ప్రేయర్లు ఉండేది ఎంతమంది వచ్చి స్వస్థతలు పొందేటోళ్ళు ఈ రోజు డ్రై ప్లేస్ అయిపోయింది మా ఇండ్ ఎప్పుడైనా పోయినప్పుడు నేను ఒక్కడి ఒంటరి వచ్చి నా ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాను ఏడుపు వస్తుంది నాకు ఒకప్పుడు ఈ ఇంట్లో ఎంతో ప్రార్థనలు చేసేటోళ్ళు ఎప్పుడు పాటలు ఉండేది ఎంత వచ్చి స్వచ్ఛతలు అద్భుతాలు జీవితాలు చూసుకున్నారు ప్రవ్వా ఈ రోజు అంతా డ్రై అయిపోయింది ప్రవా అంటే ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం ఏం చేస్తాం నేను ఉన్నంత కాలం నేను నడిపించిన నేను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాక ఇంకోటి నడిపియలే లాస్ట్ రోడ్ అంటే వాడు ఆ సెటిల్ అయిపోయింది తక్కిన ఇద్దరు తమ్ముళ్ళకి ప్రేరేపణ లేదు మళ్ళా వాళ్ళు సేవ ఆశ ఉంది కానీ చేస్తలేదు బాధ అనిపిస్తారు చాలా దుఃఖం అనిపిస్తారే ఒకప్పుడు ఎంత వెలుగుండే ఆ ఇప్పుడు పోతే అంత వాసన వస్తుంటది ఆ చాలా బాధ నాకు దుఃఖం ఉప్పొంగుకొని వస్తుంటది నాకైతే ఎందుకంటే నేను అన్ని పరలోకపు దర్శనాలు ఆ బాషలవరము పరిశుధాత్మ అభిషేకం అన్ని ఆ ఇంట్లో పొందుకున్నాను నేను నాకు ఆ అనుభవం అక్కడ వర్షిప్ చేస్తేప్పుడు వాక్యం చెప్తే ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ లేదు మొత్తం డ్రై మొత్తం డెడ్ అక్కడ దేవుడి సన్నిధి లేదు ఆ రూలు నేను ప్రార్థన చేస్తుంది బాధ అనిపిస్తుంటుంది నాకు ఎక్కడ నీ కానీ అది శారీరకమైంది కదా ఆ ఇంటి గురించి అట్లా ఆలోచించడం దేవుడిని ఇంకొక పిలుపు ఇచ్చాడు దాన్ని చూసుకో అందుకు పరిగెత్తుతున్నాడు రకరకాల ప్రాంతాలలో రకరకాల ప్లేసెస్ కాంప్రమైజ్ కాకుండా కొన్నిసార్లు లీవ్ దొరకదు లీవ్ దొరకకుంటే లాస్ట్ వచ్చే పోదాం అనుకుంటా కానీ ఏదో రూపాయి లీవ్ దొరుకుతుంది ప్రివలెంజ్ లీవ్స్ ఉన్నాయి నూట ఇరవై లీవ్స్ ఉన్నాయి అవి ఓన్లీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తారట డబ్బులు ఫస్ట్ టైం ప్రివలెంజ్ బ్రేక్ చేసిపోయినా ఏం లీవ్లు అయిపోయినాయి అన్ని సేవకు పోదామంటే లీవ్ పెట్టుకొని పోవాలా సేవకి ఎందుకంటే అన్యాయంగా పోవద్దు సేవక్ దొంగగా పోవద్దు సేవక్ లీవ్ పక్కా లీవ్ అప్లై చేసే పోవాలి పేపర్ మీద సాక్షి అయితేనే పోలేకపోతే వాడు సైతం ఆడు కొడుతుంది నన్ను వీడు దొంగగా వచ్చింది ఇక్కడ కనీష్ వాడికి ఒక్క అవకాశం ఇవ్వకుండా న్యాయబద్ధంగా ప్రివిలేజ్ లీవ్స్ మూడు ఫస్ట్ టైం బ్రేక్ చేసిన రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బాది బ్రేక్ చేసిపోయినా నేను మళ్ళీ లీవ్స్ యాడ్ అయిన సరే వాటికి నేనేమంత ప్రాధాన్యత ఇస్తలేదు ఆయన ఇచ్చేదేవుడు తప్పక ఇస్తాడు నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యమైన నీవు పోవడం వల్ల ఎంతో మంది కొన్ని వందల మంది వారి పాపాలు ఒప్పుకుంటున్నారు అక్కడ కొన్ని వందల మంది వాళ్ళ నోటి ద్వారా పాపలు ఒప్పిస్తున్నాం ఫస్ట్ టైం ఏ ఫాస్టర్లు పోని ఏ సేవకులు పోని ప్రాంతాలకు పోయి పాపలు ఒప్పిపిస్తుంటే ఎట్లా భరిస్తే చెప్పండి చీకటి శక్తులు అక్కడ నువ్వు ఎప్పుడు వచ్చినావు మేము ఎంతో కలను కానీ వాడు మమ్మల్ని ముట్టలేడు ఎందుకు అగ్ని మా అగ్ని ఉంటుంది వాడు ముట్టలేడు మమ్మల్ని కానీ అక్కడ మరి ఈ ప్రజలకి ఎవరు చెప్పకపోతే వీళ్ళు నరకానికి పోతారు ఎవరు పోలేడు కాదు వాళ్ళ దగ్గరికి వెరీ ఎక్స్పెన్సివ్ ట్రిప్పు మేము పోయే ప్రతి ట్రిప్పు అట్లీస్ట్ ఒక హాఫ్ ల్యాక్ మినిమం ఖర్చు అవుతుంది పోతున్నాము దేవుడు ఎదురు సాయం చేస్తున్నాడు డబ్బులు సహాయపడుతున్నాము కొన్ని బిజినెస్ మ్యాన్ సపోర్ట్ చేస్తున్నారు దేవుడు ఆ బిజినెస్ ని కూడా బాగా ఆశ్రయించండు విపరీతంగా అడర్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద కార్లు కొని ఇస్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు సేవలో ఖర్చు పెట్టినందుకు దేవుడు అలా ఆశ్రయించండి అట్లా మనల్ని అందరినీ ఆశ్రయించండి సమృద్ధిగా ఆశ్రయించండి చూడండి ఆయన అద్భుతాలని రుచి చూడడం నేర్చుకోవాలి దాన్ని స్టాప్ చెయ్యొద్దు నెవర్ ఎండింగ్ అది నెవర్ ఎండింగ్ ఉండాలి అది యువసేపు జీవితాలు ఎప్పుడు ఎండైనా తెలుసా మీకు ఆశీర్వాదాలు చెప్పండి ఎప్పుడు ఆయనకి దర్శనాలు బంద్ అయిపోయినా తెలుసా మీకు వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాం ఇంకా యోసేపు బాగా కలర్గా అన్నాడు కదా ఎప్పుడు బంద్ అయినా పెండ్లైనా పెండ్లైనాక ఒక్క కలరాలు అనేసి పెళ్లి చేసుకోవద్ద నేను చెప్తాను బెండికి అయితే పౌలు కొడుస పత్రికలోకి చెప్తా రక్షింపబడ్డ భర్త వలన భార్య పరిశుధపరచబడుతుంది అని రక్షింపబడ్డ భార్య వలన రక్షణ అనుభవం భర్త పరిశుధపరచబడత ఉంది వాక్యం కాబట్టి ఎందుకు చెప్పిండంటే ఫస్ట్ నువ్వు విశ్వాసమైతే విశ్వాసితోనే పొత్తి ఏదో యాక్సిడెంటుల్ అని ఏదో రూపంగా పెళ్లి చేసుకున్నావు అనుకో లవ్ అనవచ్చు ఏదని అనుకోవచ్చు అవిశ్వాసలతో అని ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫర్మర్ సెపరేషన్ లేదు కదా బైబుల్లో ఒక్కసారి పెళ్లి అయితే పర్మనెంట్ ఏమైనా కలిసి ఉండాల్సిందే ఓన్లీ డెత్ షుడ్ సెపరేట్ డే అంతే అంతవరకు వాళ్ళు కలిసి ఉండాలి కాబట్టి భర్త వల్ల కానీ రక్షింపబడ్డ భార్య వల్ల కానీ ఇతరులు ఒకరికొకరు పవిత్ర పరచబడతారనుంది వాక్యం కాబట్టి మనం దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అందుకే భర్తలు చెప్పుడు తండ్రిలు చెప్పారు కదా తల్లులే చెప్తారు కదా పిల్లలకి టీచింగ్స్ ఇప్పుడు ఇస్లామిక్ టీచింగ్స్ లో కూడా తల్లు చెప్తారు పిల్లలకి ఎక్కడైనా కానీ రాజు ఏం చేస్తాడు వెనక రాజులు పిల్లల్ని వాళ్ళ దాసలకు అప్పగించి దాసలకు ఇస్తారు వీళ్ళని ట్రైన్ చేయండి వాళ్ళ వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళని ట్రైన్ చేసుకుంటున్నాడు లేడీస్ చాలా ఇంపార్టెంట్ అందుకే విశ్వాసు నీకు చాలా ఇంపార్టెంట్ అన్కాంప్రమైజ్డ్ ఇంకా నువ్వు తక్కినా ఏమని అంటస్కోర్ చేయచ్చు వాళ్ళకి సరిగ్గా చదువు ఉండకపోవచ్చు అందం ఉండకపోవచ్చు కలర్ ఉండకపోవచ్చు ఆస్తులు ఉండకపోవచ్చు బట్ బిలీవర్ ఉంది అనుకోండి ఫినిష్ నీ లైఫ్ సెటిల్ నీ ఫ్యామిలీ పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను నాకు యంగ్ డేజ్ గురించి నేనేం చెప్తలేను గానీ అన్ని అనుభవాలు అయినా అన్నిటి రెసిస్ట్ చేసిన నా ప్రభు నాకు సాయకుడు ఉన్నాడు ప్రతిదీ రిజిస్టర్ చేసిన ఓపెన్ గా వచ్చి అడిగినా నేను రిజిస్టర్ చేసిన అన్ని ఎందుకంటే విశ్వాసాలు అవుతాయి మా లైఫ్ ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా ట్రైన్ చేసింది మా మమ్మీ అన్కాంప్రమైజ్డ్ లీగల్ గా కూడా అది న్యాయబద్ధంగా కూడా ఏ హేతు ఉండదు న్యాయమైన హేతు కూడా ఏది ఉండదు ఉండాల మ్యారేజ్ లో న్యాయమైన హేతు ఉంటే దేవుంటి విరుద్ధం కదా కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే కూడా వాటిని మనం తీసివేసేయాలా క్లీనప్ చేసుకోండి క్లీనప్ చేసుకుని రికన్ఫైల్ కావాలా దేవుంటో నేను ఇప్పుడు ఇది ప్రయాసపడతా ఉంటాను ప్రవ్వా నీ కృప నాకు లేకున్నా కానీ నీ కరుణ మటుకు నాకు అవసరం ఆయన కర్ణ లేకపోతే మటుకు వేస్ట్ ఆయన కృప ఉంటేనే ప్లరిష్ అవుతాం కానీ ఆయన కర్ణ లేకపోతే నశించిన వారమే మనం చాలా ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలా ఆయన కరుణ ప్రవ్వ నాకు నీ కరుణ చాలా అవసరం నేను ఇదేనా కానీ నీ కృప కూడా నాకు అవసరం కానీ ఫండమెంటల్గా నీ కరుణ నాకు అవసరం లీగల్ గా ఏదన్నా ఇన్హిబిషన్ ఉంటే నీ సేవ నీ జీవితంలో యూ కెనాట్ హ్యావ్ యూస్ మర్సీ అదైతే నేను నా లైఫ్ లో కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలి కుమార్తె లాగా జాగ్రత్తగా ఉంచాలా మోసే న్యాయబద్ధమైంది అన్నాడు ఎవరి ఆస్తులు పోవాలా అది సబబు అన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా వారి పేర్లు కాపాడబడాలా అందరు ఆత్మస్వరూపులే కదా ఎవరితో కొట్లాడుతున్నా మనం కొట్లాడది శరలతో కాదు కదా మనం కొట్లాడదు ఎవరితోని ప్రస్తుతపు అంధకార శక్తులతోని దురాత్మ సమూహములతో సైతాన శక్తులతో మీరు కొట్లాడుతున్నట్టు మీరు తెలుసుకోలేకపోతున్నారు నిజంగా వాడు కండ్లకు కనిపిస్తే మీ పరిస్థితి ఏంది వాడు నిజంగా వచ్చి నితం కొట్లాడుతున్న నీ పరిస్థితి ఏంది నా అనుభవం చెప్తున్నా మీ ఎన్నిసార్లు కొట్లాడుతున్నా వాడితో ఎన్నో కొన్ని లక్షలు వస్తాయి కొన్నిసార్లు వచ్చి పడుతా ఉంటాయి పోయింది అనుకోండి అయిపోయింది నా లైఫ్ అనుకున్న ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను ఆ టైమ్ లో ఎవరు మన దూర్త వస్తారో ఎవరు వస్తారో వెలుగు వచ్చి వాటన్నిటిని తరమిస్తాడు అట్లా నన్ను కాపాడుతున్నాడు దేవుడు ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇంపాసిబుల్ నేను చెప్తున్నా ఇంత ఉండకపోయాను ఎన్నిసార్లు చంటేవాడిని నేను మనం నోట్లోనికి పోయి రెండు మూడు సార్లు బయటకు వచ్చాను అంత ప్రేమ దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు జీవం దేవుడు ప్రతి దశలో నాకు జీవం పోస్తూనే ఉన్నాడు మీ జీవితంలో జీవం పోయడా సమృద్ధిగా జీవం ఇవ్వడానికి అన్నాడు కదా ఈ దినం మీ జీవితాలలో సమృద్ధిగా ఆయన జీవాన్ని అనుగ్రహించడానికి ప్రార్థిస్తాం కొంతసేపు కన్ను మూసుకొని మౌనంగా ధ్యానం చేయండి మన దేవుడు బహు గొప్ప దేవుడు అటువంటి వాడు ఒక్కడు లేడు పోల్చడానికి ఆయాం ఆయాం ఆయాం అని చెప్తుంది మోసత్ నేను ఏమని చెప్పాల మనుషులకి నీ గురించి దేవుని పేరు ఏం పేరంటే ఆయాం చూడండి ప్రతిసారి హూవారి అని ప్రశ్నిస్తే నువ్వు ఏమంటావు ఆయాం అంటావు ఆయా చంద్రశేఖర్ అంటావు ఆయాం బెన్ని అంటావు పేరు పెట్టబడ్డ వాళ్ళం మనం దేవుని పేరు కలిగిన వాళ్ళం ఆయా మాతో పాటు ఉన్నాడు ఇంక నేను ఎందుకు భయపడాలా ఆయాం సో అండ్ సో దేవుని పేరు తీసుకుంటున్నాను ఇంకా నాకు కూడా అడ్డగం లేదు ఆయాం ఈజ్ విత్ మీ గ్రామటికల్లీ ఏందో ఇది ఆయామ్ ఆయామ్ ఈజ్ విత్ మీ ఇంగ్లీష్ గ్రామర్ ఏంది వింత అనుకుంటాడు వెరీవారు అనుకుంటాడు నన్ను కానీ నాకు అర్థమైంది విషయం ఇప్పుడు i am is with me nenu unnavadanu anuvadanai unnan hallelujah i am is with you i am is with me enduku bayapadutnam enduku anumanistnam i am is with me i am is with you i am is with your family i was with you i am always with you mosehant moses moses here I am i antunnadu gaani here I am here i antaledu here I am ai మోదో సనలేకపోతుండ్రు ఆ ఎందుకంటే మనిషి కాబట్టి ఎవరు ప్రవ్వు అంటే ఆయాం ఆ పేరు పెట్టి కులబడ్డ వాళ్ళం మనం ఐమ్ జీసస్ క్రైస్ట్ ఐ హావ్ డైట్ ఫర్ యూ అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎందుకు భయపడుతున్నాం యాంగ్జైటీ చెంది ఈ చింత యావత అనేది మోపండి అదిగా పరశుద్ధ్రబు తండ్రి నీకు వదనాలనైనా గొప్ప దేవుణ్ణి కలిగినాం ప్రభావ అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వదనాలు నైనా నైనా మేము దేని బట్టి కూడా అతిశయించాం నైనా బట్టి అతిశయిస్తాం నీకే వదనాలు అర్పించుకుంటున్నాం ప్రభావ జీవం దేవుడు మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవరు ఎటువంటి చీకటి శక్తులు మాకు విరోధంగా ఉండలేవు నరులు చేయగలరు ప్రభా ప్రతి ఒక్కరిని మేము ఆత్మలోనే ఎరగమన్నారు మీరు కాబట్టి ప్రతి వారిని మేము ఆత్మలోనే ఎరగాల ప్రభావ శారీరకంగా ఎవరిని చూడద్దు చూస్తేనే వ్యత్యాసాలు కొట్లాటలు విభేదాలు ప్రతి ఒక్కరిని ఆత్మలో చూసేలాగా సాయపడని మనం ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సంబంధం ముఖ్యంగా ప్రభా ఈ గృహానికి కావాల్సిన మేల్ అన్ని అనుగ్రయించండి ఏవి ఆగిపోయినాయి అబ్రాహాం జీవితంలో ఎయిటీ ఇయర్స్ ఆగిపోయింది ప్రభా నా జీవితంలో ఎన్నో ఆగిపోయినాయి నేను చూసిన ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఆగిపోయినాయి ప్రభా మేల్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ నీడ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ బట్ ఆల్ డిలేస్ ఆర్ నాట్ డినయల్ ఆన్ఆర్ మిర్ అవును ప్రవ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 కుటుంబాల తండ్రి మీకు వెలుగులాగుండాలా ప్రభా ఈ లోకంలో ఏవే ఆగిపోయినా అవన్నీ త్వరగా రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతగానో మోసగించండి దుష్టుడు ప్రభా కానీ మీరు మాకు సతీని ప్రకటించి మోస నుంచి వెళ్లగల్పించినారు నీకెంతో వంగనాలు నీకెంతో కృతజ్ఞతలు ప్రతి శరాన్ని స్వస్థపరచమని ఐ స్పీక్ అగేన్స్ట్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ స్పీక్ అగేన్స్ట్ ఆల్ దీమండ్స్ విచ్ ఆర్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్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 సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం జీతానికి రావాల్సిన మేలు అనుగ్రహించండి కుటుంబ శాంతి సాధిని బిడల భవిష్యత్తు నాశించండి మంచి గృహం అనుగ్రహించి మహిమనందండి వాగాన్ని నెరవేర్చి మహిమనందమని ప్రార్థించినా బ్రదర్ లైఫ్ సెటిల్ జయండి తర్రి ఎటువంటి మళ్ళీ హేతు తొలగించండి ప్రవ్వా స్థిరపరచండి మహిమనందండి ప్రభావం అద్భుత కార్యం జరిగించి మహిమందండి ముఖ్యంగా కొట్టి అని ప్రార్థిస్తున్నాను ఐ స్పీక్ అగేన్స్ ఆల్ దోస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ దైటీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఇన్ దేర్ బాడీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్ మీ మహిమార్గంగా ఈ కుటుంబం నిలబెట్టుకుని సమాధానం దయచేమని ఎస్ క్రీస్తు పర్షద నమ్మ టెన్స్